శివసమారంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరా ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే శాంతిశాంతిశ్శాంతి సహోవాచ జాతత్రు ఏ నైతం సహవాచార్గ్య ఉపయ అంతవరకు వచ్చాం ఆ మంత్రంలో భాష్యం చూస్తున్నాం భాష్యంలో నీకు తెలుసున్న మీరు తెలుసుకున్నది ఇంతేనా అని అడిగారు ఆయన అసేదో గర్వంతో అడిగింది కాదు వస్తు స్వరూపం తెలియడం కోసం ఇప్పుడు ఎదరవాళ్ళకి ఏదైనా మనం హెల్ప్ చేయాలంటే వాళ్ళకి ఎంత హెల్ప్ అవసరమో ముందు మనం తెలుసుకోవాలి కదా ఆర్థిక సహాయం చేయాలన్నా కూడా వారికి ఎంత అవసరము మొన్న అడగడంలో తప్పేం లేదు మీ దగ్గరే ఎంతుంది ఎంత అవసరం పడుతుంది అలాగే ఇక్కడ కూడా మీరు ఎంత తెలుసుకున్నారు ఇంకా ఇంతేనా మీరు తెలుసుకుంటే ఇంకేదైనా ఉందా అనే ఒక అభిప్రాయంతో అడిగాడు అయితే ఆయనన్నాడు నాకు ఇంతే తెలిసిందన్నారు యథావత్ ధీతి అయితే ఆయన అంటున్నారు ఇంతే తెలిస్తే నైతావతా విదితం భవతి ఇంత మాత్రం చేత ఇది తెలిసింది కాదు నేనిప్పుడే స్వామి వివేకానంద సూక్తి సుధం చూసారా లక్ష్మణయ్య గారి ఒక సూక్తి చదువుతున్నా దాంట్లో ఆయన ఏమంటారంటే కొంచెం ఇది పెంచాలి దాంట్లో ఆయన ఏమంటారంటే దేవాలయములు విగ్రహములు పూజలు ఈ మూడు మనకి ఆధ్యాత్మిక పురోగతికి సాధనములు కావాలి అక్కడే ఆగిపోకూడదు అవే అంతిమంగా మనం స్వీకరించరాదు అవి మన ఆధ్యాత్మిక వికాసానికి అవి ముందు బాటలు తీయ బాటలు వేయాల్సి ఉంటుంది అలాగే ఇతడు నేర్చుకున్న ఉపాసనలన్నీ మంచివే వాటిని తిరస్కరించడం ముందు అభిప్రాయం లేదు కానీ అంతే సత్యము ఇంకా అంతకుమించేదీ లేదు ఏదో ఒక దేవతని మనకంటే భిన్నంగా ఉపాసిస్తూ దానికి ఏదో ఫలాన్ని పొందుతూ ఒక దేవత కాకపోతే మరో దేవత పద్నాలుగు దేవతలను చూసాం మనం ఆ ఫలానికి తగ్గట్టుగా దేవత ఆదుతూ ఉంటుంది ఇంతే అతనికి గార్గ్యుడికి తెలిసింది ఇంతే గార్గ్యుడు అంటే గర్గగోత్రీయుడు ఎవరతను బాలాకి బాగా బలాకుని పుత్రుడు బాగా గర్వించి ఉన్నాడు దృప్త బాలాకి అది ఆ పేర్లన్నీ ఒకే వ్యక్తి గార్గ్యుడన్నా దృప్త బాలాకి ఒకడే ఆ మహారాజు పేరు అజాతశక్రుడు ఆ పేరు ఎలా ఉందో చూడండి అజా మహారాజయ్యుండి అజాత శత్రువు అది విశేషం ఎందుకంటే మహారాజుకి శత్రువులు ఉంటారు ఆయన ఎంత మంచివాడైనా శత్రువులు ఉంటారు కానీ ఆయన వైపు నుంచి శత్రువు అనేవాడు లేడు ఆ విధమైన ఒక విశిష్టత ఆ అజాత శత్రువు మీకు తెలుసున్నది ఇంతే అంటే అప్పుడు గార్జునుడు అంటాడు ఉపత్వాయాని ఆ ఉపసర్గని ధాతువు ముందు పెట్టుకోవాలి తత్వా ఉపయాని త్వాని అంటే నిన్ను నేను విద్యార్థిగా సమీపిస్తున్నాను అని అర్థం ఉప సదనము అంటారు అంటే గురువు వద్దకు శిష్యుడు జ్ఞానము నిమిత్తమై వెళ్ళుట దానికి ఉప సదనము అంటే కదా మనం చాలాసార్లు చూసుకున్నాం ఉపసదనము ఉప సదనము అన్న ఒకటే ని అంటే లోట్ ఉత్తమ పురుష ఏకవచనం యాని యావయామ నేను మీ వద్దకు విద్యార్థిగా అధ్యయనం చేయాలని కోరుకుంటున్నాను అని చెప్పాడు భాష్యం చూస్తూ ఉన్నాము ఎక్కడున్నాము ఏతత్ విజ్ఞాన ద్వారత్వాచ పరబ్రహ్మ విజ్ఞాన యుక్తమేవం నైతావతా విదితం భవితే అంతవరకు అవిద్యా విషయే విజ్ఞేయత్వం నామరూపకర్మాత్మకత్వంచ ఏషాం తృతీయే అధ్యాయే ప్రదర్శితం అంతవరకుపోయింది అంటే చూడండి మరి ఆ స్టేట్మెంట్స్ చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్స్ ఉంటాయి నేనున్నాను నాకంటే భిన్నంగా ప్రపంచము గలదు నేనుంటే అధ్యాత్మం నాకంటే భిన్నంగా ప్రపంచము అధిభూతము దేవతలు వేరే ఉన్నారు ఇది అధిదైవము ఆ దేవతల యొక్క అనుగ్రహం వల్ల మనకి ప్రపంచంలో ఎవరిలో కావలసినవి లభిస్తాయి అవి కామనలు సిద్ధించుట ఆ విధంగా ఉంటుంది ఈ భేద దృష్టి దేవతలని మీరు అన్నది నామరూపములు నామరూపములు కర్మ ఆరాధన అంటే కర్మరూపంగా ఉంటుంది మనకి లభించే ఫలములు కూడా నామరూపములే ఈ ఆరాధన చేసేవాడు కూడా నామరూపములే ఆ వ్యక్తిత్వం ఉంటుందిగా ఒక ఫలానా అనే వ్యక్తి అది కూడా నామరూపములే కాబట్టి నామా రూపము కర్మ తప్ప ఇంకేమీ లేదు వాటిల్లో వస్తువు లేదు ఇప్పుడు నెక్లెస్ బాగుంది మెళ్ళో పెట్టుకున్నాను పెట్టుకుంటే అందంగా ఉంది దీనికి కంసాలేమో వెయ్యి మజూరి తీసుకున్నాడు కంసాలు చక్కగా చేసేది నెక్లెస్ అని మీరు ఇంత కథ చెప్పారు దీంట్లో ఎక్క అన్ని నామరూపాలే ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ అంతా నామరూపాలే తత్వం మాట ఎక్కడా లేనే లేదు ఏ ఏమిటి చేశాడు కంసాలు ఏం చేశాడు ఏమీ చేయలేదు తత్వానికి సంబంధించి ఏమీ చేయలేదు ఆ బంగారం బంగారంలాగే ఉంది మీరు తత్వానికి సంబంధించి మీరు కొత్తగా సంపాదించింది ఏం లేదు మీకున్న బంగారం మీరిద్దరు తత్వంలో మార్పు ఏమీ లేదు అది ఎలా ఉందో అలాగే ఉంది మరి ఈ కంసాలు ఏమిటి ఈ మజూరి ఏమిటి ఆయన ఏదో చేశాడు నేను పెట్టుకున్నాను ఇవన్నీ ఏమిటి ఇవన్నీ ఇదంతా కూడా నామరూప కర్మ ఇవి ఎప్పుడు ఉంటాయి అవిద్యా విషయంలో ఉంటాయి అవిద్య అంటే దేహాభిమానం ఉండాలి దేహమైన ఏను అనే అభిమానం ఉండాలి ముందు ఆ తర్వాత నా దేహానికి నెక్లెస్ పెట్టుకుంటే అందంగా ఉంటుంది అని కూడా ఉండాలి నేను అందంగా ఉంటే ఊళ్ళో వాళ్ళందరూ చూసి నన్ను మెచ్చుకుంటారు అనే భ్రమ కూడా గట్టిగా ఉండాలి ఇన్ని భ్రమలు ఉంటే కాదు అసలు ఏది ముందుకు అడుగు పడదు ఈ భ్రమలన్నీ ఉండాలి చిత్రలేటంటే అన్నీ ఉంటాయి జన్మలలో దే డూ హ్యావ్ ఆల్ దిస్ చత్రీలు కాకపోతే పురుషులకు ఇంకెవో ఉంటాయి వాటెవర్ కాబట్టి దీనికి కూడా ఓ పేరు పెట్టారు శంకరుడు అవిద్యా విషయము ఈ విషయ శబ్దానికి దేశము అని అర్థం ఉంది విషయం అంటే దేశము అని అర్థం ఉంది అంగ అంగ విషయము అంటే అంగదేశము అని అర్థం వంగ విషయము అంటే వంగ దేశము కురు కాశ్మీర నేపాళ విషయములు ఇవన్నీ దేశము పేరు ఉంది అవిద్యా విషయము అంటే ఆ క్షేత్రము అర్థం ఆ ఫీల్డ్ ఇట్ ఈజ్ ఆల్ ఫీల్డ్ ఆఫ్ ఇగ్నెన్స్ అవిద్యా విషయే ఆ విద్యా విషయంలోనే ఈ తెలియబడే నామరూపకర్మాత్మకంగా నామరూపాత్మకంగా ఉండే దేవతలు ఆ దేవతలకి ఉపాసన విజయత్వం అంటే ఉపాస్యత్వం ఆ దేవతలను ఉపాసించటము కర్మ ఆరాధించటము ఫలములని ఏమో పొందుతూ ఇదంతా కూడా మూడవ అధ్యాయములో అంటే ఉపనిషత్తు దృష్ట్యా మొదటి అధ్యాయం అవుతుంది దాంట్లో ప్రదర్శించినారు అశ్వమేధ బ్రాహ్మణము అర్కబ్రాహ్మణము ప్రాణబ్రాహ్మణము అని అలా వచ్చే మొదటి అధ్యాయంలో అక్కడ ఇవన్నీ చూపించటమైనది తస్మాత్ నైతావతా విదితం బ్రువత అధికం బ్రహ్మా జ్ఞాతవ్యమస్ దర్శితం కాబట్టి తస్మాత్ అంటే కాబట్టి అందువలన అందువలన అనగా ఎందువలన సో ఎందువలనంటే తస్మాది ఎందువలనంటే ఆదిత్య బ్రహ్మ చంద్ర బ్రహ్మ ఈ బ్రహ్మలన్నీ అవి అముఖ్య బ్రహ్మలే కానీ ముఖ్య బ్రహ్మలు కావు ఇవన్నీ ఈ బ్రహ్మ ఆదిత్య బ్రహ్మని అముఖ్య బ్రహ్మది ఆదిత్య బ్రహ్మ అంటే ఒక ఫలమును అపేక్షించి ఆదిత్య రూపంగా ఒక దేవతగా ఆరాధించడం అది ముఖ్య బ్రహ్మ కాదది కేవలం ఆ ముఖ్య బ్రహ్మ యొక్క ఒక అంగం ఇది ఎలాగంటే ఈ డాక్టర్లు స్పెషలైజేషన్స్ బాగా పెరిగిపోయి కాళ్ళకి డాక్టర్ వేరు మోకాళ్ళకి డాక్టర్ వేరు వెన్ను ముఖకి డాక్టర్ వేరు ముక్కుకి డాక్టర్ వేరు చెవికి డాక్టర్ వేరు ఆ డాక్టర్లు కూడా ఆ డాక్టర్ ఆఫీస్కి మీరు వెళ్ళిన వెంటనే ఈ చెవి డాక్టర్ ఆఫీస్కి వెళ్తే చెవి బొమ్మలు అన్నీ పెద్ద పెద్ద చాట్లన్నీ అక్కడ పెట్టుంటాయి చెవే ఉంటుంది ఇంకే ముక్కు డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి ముక్కు బొమ్మలో అవే పెట్టుకుంటాయి డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే దంతముల బొమ్మలన్నీ పెట్టుంటాయి అంతే దంతముల బొమ్మలే ఉంటాయి కొన్ని మాట వరుసగా గుండె బొమ్మ ఉంటుందా ఉండదు ఇంకా వాళ్ళకి ఆ ఉంటుంది ఆ రకంగా ఈ దేవతల్ని ఉపాసన చేసే వాళ్ళు కూడా ఆ ఒకనొక దేవత బొమ్మ పెట్టేస్తారు అంటే అదే ఫిక్స్డ్ ఇంక వేరే వేరే ఏమీ ఉండదు సో ఆవి దాన్ని అముఖ్య బ్రహ్మ అంటారు కాబట్టి మీరు చెవి డాక్టర్ దగ్గరికి వెళ్ళారంటే చెవి మీ యొక్క అంగమా చెవి అయిపోతారా అంగము సో ఆ విధంగా అర్థం చేసుకోవాలి ఈ దేవతలన్నీ కూడా అముఖ్య బ్రహ్మలు ఇన్కంప్లీట్ బ్రహ్మలని అర్థం ముఖ్య బ్రహ్మలు కాజాలవు కాబట్టి నైతావతా విదితం భవతి ఇంతమాత్రమే తెలుసుకుంటే ఈ ఉపాసనలు ఇలా ఇలా ఇలా ఈ దేవతలని చేయాలి ఈ ఫలాలు లభిస్తాయి అని ఇంతమాత్రమే తెలుసుకున్నారు మీరు ఓ గద్య మీకు ఇంతమాత్రమే తెలిస్తే పూర్తిగా తెలిసినట్టు కాదు అని చెప్పి తద్వారా ఏ అధికం బ్రహ్మ బ్రహ్మ మీకు తెలుసున్నదానికంటే అధికముగా ఉన్నది అధికము అంటే ముఖ్యము పూర్ణము ఏ బ్రహ్మను తెలుసుకుంటే సర్వజ్ఞానము కలుగునో అట్టి బ్రహ్మ దాన్ని అధికం బ్రహ్మ అన్నారు అలాగే ఆ బ్రహ్మకి ఇంకో విధంగా అధికం బ్రహ్మ అంటే జాతి వ్యక్తి శూన్యం బ్రహ్మ ఏ బ్రహ్మ అయితే జాతి లేనిదో జాతి అంటే పుట్టుగాను ఒక అర్థం జాతి అంటే అనేకములో ఒకటి అప్పుడు ఆ జాతి అవుతుంది ఇప్పుడు మనుష్య జాతి అంటే అనేక మనుషులు ఉంటారు వాళ్ళలో ఒకడు బ్రహ్మ మిగతా పశుపక్ష్యాది జాతుల కంటే భిన్నంగా ఉంటాడు చూడాలి ఎంత భేదం వచ్చిందో అటువంటి జాతి బ్రహ్మయంద ఉండదు బ్రహ్మ ముఖ్య బ్రహ్మయంద ఉండదు ముఖ్య బ్రహ్మ అద్వితీయంగా ఉంటుంది రెండవది ఉండదు ఆ ముఖ్య బ్రహ్మ కంటే అంటే పరబ్రహ్మ నిర్గుణ పరబ్రహ్మ దానికంటే భిన్నంగా మరికేది ఉండదు కాబట్టి జాతి లేనిది వ్యక్తి లేనిది ఇప్పుడు ఆదిత్య బ్రహ్మ అనుకోండి చంద్రబ్రహ్మ వేరుగా ఉంటుంది ఆదిత్య బ్రహ్మ వేరు చంద్ర బ్రహ్మ వేరు అలా కాదు అది వ్యక్తి అంటే లిమిటెడ్ భిన్నము మిగతా దేవతల కంటే భిన్నంగా ఈ దేవత కలదు దేవాలయానికి వెళ్ళారనుకోండి ఎనిమిదో పదో దేవతలు కనపడతారు ఒక్కొక్క దేవత మిగతా దేవతల కంటే భిన్న భిన్నంగా ఉంటుంది దేవతకి వ్యక్తిత్వాన్ని మనం భావన చేస్తాం అదంతా కూడా భాగంగా ఉంటుంది ఇప్పుడు ఈ నవగ్రహాలు ఉన్నాయనుకోండి ఒక్కొక్క గ్రహానికి వాహనం వేరు అగ్ని అగ్ని నవగ్రహాల్లో లేదు సూర్యుడు నవగ్రహాల్లో ఉన్నాడు భూమి లేదు ఏవో ఉంటుంది సో ఒక్కొక్క గ్రహానికి వాహనం వేరు రూపం వేరు డ్రెస్సు వేరు కిరీటం వేరు చూసే దిక్కు వేరు ఏ రెండు గ్రహములు ఒకే దిక్కు వైపు చూడరు నవగ్రహాల్లో ఉన్నారు రా వాళ్ళు ఈ నవగ్రహాలు అన్ని అన్ని వైపు దిక్కులకి చూస్తాయి ఏ రెండు ఒకే దిక్కును చూడరు ఆ దిక్కు కూడా ఫిక్సేషన్ ఉంటుంది ఆ దిక్కు ఏమి పెట్టాలి ఇప్పుడు రాహువుని ఎక్కడ ఎటువైపు పెట్టాలి అటే పెట్టాలి అదేదాన్ని తూర్పు వైపు పెట్టాల్సిన రాహువుని పశ్చిమానికి పెట్టకూడదు ఇలా వ్యక్తి అంటే అముఖ్య బ్రహ్మను ఒక వ్యక్తిగా నిరూపణ చేస్తారు కానీ ముఖ్య బ్రహ్మ వ్యక్తిత్వం ఉండదు అటువంటి ముఖ్య బ్రహ్మ దానికి అధికం బ్రహ్మ నీకు తెలుసున్న దానికంటే అధికమైన బ్రహ్మ తెలియాల్సింది ఉంది అని అజాతత్రువు చెప్పినట్లైనది నైతావతా విదితం భవతి అంటే అర్థం ఏంటి నీకు తెలిసిన దానికంటే అధికం బ్రహ్మ జ్ఞాతవ్యం అస్తి అనర్థం నాకు తచ్చ అనుపసన్మాయన వం ఆచారవిధి గార్గ్య స్వయమేవాహ సరైతే అధిక బ్రహ్మ అంటే పూర్ణ బ్రహ్మ ఒకటి ఉన్నది కదా నాకు పూర్ణ బ్రహ్మ తెలియలేదు పూర్ణ బ్రహ్మ ఉన్నది ఆ పూర్ణ బ్రహ్మ కూడా చెప్పేస్తాడు అజాతశత్రువు మనం కూర్చుని వినే అని అది పద్ధతి కాదు అలా చెప్పడు ఆయన అడిగితే గాని చెప్పడు అడగకుండా చెప్పకూడదు అనుపసన్నాయా అయ్యా నాకు మీరు బ్రహ్మను బోధించండి అని అడగకుండగా ప్రార్థించకుండగా ఆ పూర్ణబ బ్రహ్మని చెప్పరాదు అది ఆచారం అలా ఉంది ఆచార విధి ఆచార విధి అంటే మనం ఎలా ప్రవర్తించాలో చెప్పే నియమము ఆ మ్యాండేట్కి ఆచార విధి అని పేరు ఆచార విధి ఏమని అడగందే చెప్పవద్దు అడిగిన వాడికి వద్దనకు అడిగినవాడికి చెప్పు అడగని వాడికి చెప్పవద్దు అని చెప్పినే ఇంటికి వాళ్ళైనా కొంతమంది తెలివి చేస్తారు వచ్చి ఏం చేయ వచ్చి అయా నమస్కారం ఈరోజు ఏకాదశి వద్యం రెండు నుంచి మూడు దాకా ఉంది దుర్ముహూర్తం పదకొండు నుంచి పన్నెండు దాకా ఉంది అంటాడు మనం అడగకుండానే అంటే దాని ఆయన ఇంకా ఇవ్వ చెప్తాడు ఇలాంటి వివనాలుగు చెప్తాడు దాని అర్థం ఏంటంటే మీకు చక్కటి సమాచారాన్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని ఆయన మీరు అడగకుండానే ఇచ్చేశారు కాబట్టి మీరు సంతోషించి ఆయనకు ఒక పదో ఇరవై ఇస్తే సంభావం తీసుకుని వెళ్ళిపోతారు అందుకోసం అలా చెప్తారు అలా చెప్పడం కంటే అయ్యా నాకు మీరు ఏదైనా పది రూపాయలు ఇరవై రూపాయలు సంభావన ఇవ్వండి అని మంచిది అంతే కాని ఇలా ఏకాదశి తిథి వజ్యం వారం ఇలాగ చెప్తే అవతల వాడికి దాని విలువ తెలియదు వాడికి అవసరం లేదు వాడు ఏదో న్యూస్ పేపర్ చదివి హడావుల్లో ఉన్నవాడికి గోళంతో అలా అడగకుండా చెప్పకూడదు అడిగితే చెప్పకుండా ఉండకూడదు ఆచార విధి అని ఒకటి ఈ రోజుల్లో ఆచార విధిని ఎవడూ పాటించట్లేదు శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళడం కాదు గురువు శిష్యులను వెతుక్కుంటూ గురువు యాత్రలు చేస్తూ ఉంటాడు అది ఈ రోజుల యొక్క పరిస్థితులు అలా వచ్చాయి కొంచెం మోడర్న్ డేస్లో సిస్టమ్స్ మారుతూ ఉంటాయి మార్పును మనం స్వీకరించాలి మార్పును విరోధించకూడదు మార్పుగా అడ్డు చెప్పకూడదు మార్పు ఉన్నది ప్రకృతి యొక్క లక్షణం సృష్టి యొక్క లక్షణం ఆ సత్యాన్ని మనం గుర్తించాలి బట్ అట్ ది సేమ్ టైం అడగకుండా చెప్పొద్దు అడిగితే వద్దనకు అనే ఆచార దాని స్పిరిట్ కూడా మనం గుర్తించాలి అంతేతనే ఆ విధమైనటువంటి శ్రద్ధ గలవారు వారి సంఖ్య తక్కువ ఎక్కువ చక్కగా బోధించి కృతార్థుల్ని చేస్తూ తాను కృతార్థులు అయ్యే విధంగా ఆలోచన చేయాలి కాని దీన్ని ఒక కమర్షియల్గా చేయాల్సిన అవసరం లేదు ఆ శాస్త్రం యొక్క లక్షణం అట్టింది ఇది ఆచార విధిజ్ఞ గార్గ్య అని చెప్పి గార్గ్యుడికి సత్యాలన్నీ తెలుసు అందుకోసం స్వయమేవ ఆహా నేను చెప్పమంటావా అని అజాతి శత్రువు ఏమనలేదు ఆయన ఏమనలేదు నీకు తెలిసింది ఇంతేనా అని అప్పుడు గార్గ్యుడు ఇంకా ఏమంటాడో చూద్దాం పై చెప్తాడేమో అని వెయిట్ చేయలేదు స్వయంగా ఆయనే అడుగుతున్నాడు ఏమని ఉపత్వా ఉపత్వాయానీతి ఉపగచ్చానీతి ఆ తత్వా అంటే నిన్ను ఉపయాని ఆ ఉప తీసుకెళ్లి వెరుపు ముందు పెట్టాలి పెడితే ఉప గచ్చాది ధాతువు గచ్చతూ గచ్చత అత గతచ్చు లోట్ మరి విద్యార్థులకు నోటుకు వచ్చి ఉండాలి ఇవన్నీ పరీక్షలు వీళ్ళైపోతున్నారు కాబట్టి మీకు నోటుకు వచ్చింటే బాగుంటుంది గచ్చ గచ్చత అత గచ్చత గచ్చత గచ్చాని గచ్చావ గచ్చావా అక్కడ గచ్చానీ ఉంది నేను మీ వద్దకు అధ్యయనము కొరకు వచ్చదనుగాక ఉపసదనము చేసేదనుగాక లోట్ ఉత్తమ పురుష యొక్క వచనం అని అన్నాడ ఇది లాం అన్య శిష్యో గురు ఈ త్వాం వెనక్కి పెట్టండి త్వామ్ ఉపగచ్చాని ఇది మీ వద్దకు ఉపసాదనం చేస్తానండి అంటున్నాడు గార్గ్యుడు ఎలాగో ఉపసాధనం చేస్తట్ట అన్య శిష్య గురువు ఇతర శిష్యులు ఎలా అయితే గురువు దగ్గరికి వెళ్తానో నేను కూడా అలాగే ఉపసదనం చేస్తాను గార్గ్యుడు పెద్దవాడు అయిన వేదవంత చదువుకున్నాడు పద్నాలుగో పదిహేను ఉపాసనలు చేసి ఆ ఉపాసనలలో దిట్ట అయినా సరే ఆ తన యొక్క అహంకారాన్ని విడిచిపెట్టి నేను గురువు కాదగ్గ వాడను అనే అభిమానాన్ని విడిచిపెట్టి నాకు తెలియలేదు తెలుసుకోవాల్సింది ఉంది అనే ఆ జిజ్ఞాస మాత్రమే కలిగిన వాడై సంబంధం లేకుండా ఇంకా అంతకంట పైమాట ఒకటి ఉంది గార్గ్యుడు బ్రాహ్మణుడు ఇతను క్షత్రియుడు కాబట్టి పాఠం చెప్పడం జ్ఞానోపదేశం బ్రాహ్మణుని యొక్క కర్తవ్యం రాజు ప్రజలను రక్షించడం ఆయన డ్యూటీ తప్ప ప్రజలకు మంత్రాలు వేయి బోధించడం ఆయన డ్యూటీ కాదు అయినా కూడా ఆ విషయం తెలిసి కూడా జ్ఞానము యొక్క వర్ణంతో సంబంధం లేదు ఈ శిష్యుడి ఏజ్తో సంబంధం లేదు ఆ గల జ్ఞానము కోసము ఆ ఎట్టివాడినైనా సరే మనం అప్రోచ్ అవ్వాల్సిందే అనేటువంటి ఒక చక్కటి ఆచార విధిని సూచిస్తున్నటువంటి వాడి అంటున్నాడు అయ్యా మహాశయ నేను మీ దగ్గరికి విద్యార్థిని వస్తున్నాను నాకు మీరు ముఖ్య బ్రహ్మని బోధించగలరు అని పైగా స్పెషల్ ట్రీట్మెంట్ ఏమక్కర్లేదు మామూలుగా మిగతా శిష్యులు మీ దగ్గరికి అసలు శిష్యుడు గురువు దగ్గరికి వినయంతో ప్రేమతో ఎలా అయితే నేను కూడా అదేవిధంగా వయస్సుతో సంబంధం లేకుండగా మీకు శుశ్రూష చేస్తూ మీ వద్ద జ్ఞానాన్ని పొందడానికి సంసిద్ధంగా ఉన్నాను సుమాండి అని గార్గ్యుడు అజాతశత్రువుకి దండం పెడుతున్నాడు తర్వాత మంత్రం సహోవాచ అజాతశత్రు అప్పుడు అజాతశత్రువు ఈ మాట్లాడుతున్నాడు ఏమని ప్రతిలోమంచైత అయ్యా ఇది విపరీతంగా ఉంది మహాశయ అంటున్నాడు ప్రతిలోమంచైత ప్రతిలోమ అంటే విపరీతం విలోమ అనులోమ విలోమ అనులోమ అంటే కరెక్ట్ పాత్ ఫార్వర్డ్ పాత్ విలోమ అంటే రివర్స్ పాత్ అలాగే ప్రతిలోమ అంటే రివర్స్ పాత్ సో విరుద్ధంగా ఉంది అన్నాడు ఏమిటి విరుద్ధము యత్ బ్రాహ్మణ క్షత్రియముపేయాత్ బ్రహ్మమే వక్ష్యతీతి ఇక్కడ ఆ పదం చూడండి బ్రాహ్మణుడు అంటే బ్రహ్మ తెలిసి ఉండాలి బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞానం అయి ఉండాలి బ్రాహ్మణుడయి ఉండి బ్రహ్మను తెలియుటకై క్షత్రియుడి దగ్గరికి వెళ్ళడము అసలే బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞాన అయి ఉండాలి కదా బ్రహ్మజ్ఞానైతేనే బ్రాహ్మణుడని ఒక మౌలికమైన నిర్దేశం అది సో బ్రహ్మజ్ఞానయ్యి ఉండాల్సిన వాడు బ్రాహ్మణుడు కనుక అటువంటి ఆయన బ్రహ్మజ్ఞానిగా లేకపోవడం ఒక విడ్డూరం ఆ బ్రహ్మను తెలియట కొరకే క్షత్రియుడి దగ్గరికి వెళ్ళి శిష్యరేకం చేయటం అన్నది ఇది విరుద్ధంగా ఉన్నది ఇది ఆపోజిట్గా ఉంది ఇప్పుడు హై స్కూల్లో స్టూడెంట్ మాస్టరు ఉంటారు మాస్టర్కి తెలియలేదనుకోండి స్టూడెంట్స్ని అడుగుతారు ఎలా ఇది ఏమిటండి అంటే అప్పుడు ఆ స్టూడెంట్ చెప్పేస్తాడు ఇది విరుద్ధంగా లేదండి విదూరంగా లేదు అలాగే విపరీతంగా ఉండే అంటున్నాడు దేవత్వాజ్ఞపయిష్యామి అయితే ఏవా అంటే వి ఏవా ఆ వి తీసుకెళ్ళి దర్భముందు పెట్టుకోవాలి ఉపసర్గ విజ్ఞపయిష్యామే అని అర్థం అయితే అలాగని చెప్పేసి విరుద్ధంగా ఉంది కనుక మీకు నేను బ్రహ్మను బోధించను అని అంటలేదు నేను తప్పకుండా బ్రహ్మను బోధిస్తాను మీరు ప్రేమగా కోరేరు మీకు తప్పకుండా బోధిస్తాను కానీ ఏమంటున్నారంటే ఎటు మీరు నాకు శుశ్రూష చేయడాలు దండాలు పెట్టడాలు అవేం అక్కర్లేదు పెద్దవారు పెద్దవారు పైగా బ్రాహ్మణుడు వేదవదలు చదువుకున్నాడు గొప్ప గొప్ప ఉపాసనలు చేశాడు ఇప్పుడు ఆయన వచ్చి మామూలు యంగు విద్యార్థికి మళ్ళాగా దండాలు పెట్టేట వైవిజయక్కర్లేదు మామూలుగా మీరు వచ్చేసి చక్కగా మీ అధ్యయనం చేసేసి మీరు వెళ్ళిపోవచ్చు మీకు నేను సింపుల్గా బోధించేస్తాను అని హామీ ఇస్తున్నాడు మహారాజు అంతవరకు ఇప్పుడు ప్రారంభమైంది బోధ బోధ ఎలా ప్రారంభమవుతుందంటే ఒక ఎక్స్పెరిమెంట్ తోటి ప్రారంభమవుతుంది అది మొదలుపెట్టే ముందు ఇంకెక్కడి నుంచే అజాతశత్రు బ్రాహ్మణం అసలు బ్రాహ్మణం ఇక్కడ స్టార్ట్ అవుతుంది పెద్ద చర్చ సో ఇంతవరకు భాష్యం చూసేద్దాం సహోవాచ అజాతశత్రు సో అజాతశత్రువు ఇలా చెప్పాడు ప్రతిలోమం విపరీతం ఇది చేయితత్ ఇది విపరీతంగా ఉందండి అన్న ఏది విపరీతంగా ఉందో అది చేయకూడదు నిషిద్ధంగా విపరీతం చేయకూడదు ఇప్పుడు చేయాలి కదా సంధ్యావందనము చేయము అంటే మా సంధ్యావందనం చేయవద్దు అని చెప్పకూడదు అలాగా పూర్వానికి చండికా ఒక ఆమె ఉండేది ఉద్దాలకుడు చండికా కథ మీరు చదువుకుంటారు మేమైతే హై స్కూల్లోనే ై స్కూల్లో టెక్స్ట్ బుక్ లో ఉన్నది ఆమె ఇతడు ఏది చెప్తే దానికి విరుద్ధం చేస్తున్నాడు అలా చేయకూడదు ఇప్పుడు క్షత్రియుడు బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి చదువుకోవాలి తప్ప బ్రాహ్మణుడు క్షత్రియుడి దగ్గరికి వెళ్ళి చదువుకోవడం ఈ విరుద్ధం ఏంటండి అలాంటి విరుద్ధ క్రియలు చేయకూడదు కదా అని ఎవరికైనా సందేహం కలగచ్చు అందుకోసం ఆయన చెప్తున్నాడు అలాగా ఇది విరుద్ధంగా ఉంది అంటే చేయకూడదు మీరు దండాలోనే పెట్టద్దు అంటున్నాడు మనదే అభిప్రాయం కింతది ఏమిటది అవిరుద్ధంగా ఉన్నదేమిటి యద్ బ్రాహ్మణ ఉత్తమ వర్ణ ఆచార్యత్వే అధికృత సన్ ఏమిటంటే అది ఎత్తు ఏదనగా బ్రాహ్మణుడు ఇప్పుడు వర్ణములలో ఉత్తమమైన వర్ణం అంటే చదువుకున్నవాడు విజ్ఞ చదువుకున్నవాడికి ఉత్తమ స్థానం ఉంటుంది కదండి చదువుకు ఇప్పుడు వ్యాపారం చేశారనుకోండి మీరు ధనాన్ని జయిస్తారు చదువుకున్న చదువుకున్న పాఠం చెప్పారనుకోండి హృదయాలను జయిస్తారు ధనాన్ని జయించారు హృదయాలను జయిస్తారు వ్యాపారం చేసి క్షత్రియుడు ఉన్నాననుకోండి యుద్ధం చేసి దేశాన్ని జయిస్తాడు వ్యాపారి వ్యాపారం చేసి ధనాన్ని జయిస్తాడు బ్రాహ్మణుడు దేనని జయిస్తాడు విద్యను బోధించి జ్ఞానాన్ని పంచి ఇచ్చి వారి హృదయాలనే తన స్వంతం చేసుకుంటాడు ఈ కారణంగా ఉత్తమ స్థానాన్ని ఇచ్చారు విద్యావంతుడికి ఉత్తమ స్థానాన్ని ఇచ్చారు కాబట్టి అటువంటి బ్రాహ్మణుడు ఆచార్యత్వే అధికృత ఆ జీవితమంతా కూడా అధ్యయనానికి అధ్యాపనానికి వినియోగించేవాడు అని బ్రాహ్మణుడు అంటారు తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విరామవరం మొన్న గీతాప్లస్ ఆయన వచ్చారు నా దగ్గరికి గీతా ప్లస్ ఇన్ఛార్జ్ వచ్చి గోరఖ్పూర్ని ఆయన అన్నారు అప్పుడు ఏవో పుస్తకాలు అవి భాగవతం పుస్తకాలు అవి దానికోసమే వచ్చారు చూసి మీరు తపస్వాధ్యాయ నితులు అండి అని నాకు ఇచ్చారు అంటే స్వాధ్యాయం మీందు ప్రేమ గలవారు ఎందుకంటే స్వాధ్యాయం లేకపోతే ఈ పుస్తకాలన్నీ నుంచి వస్తాయి పుస్తకం ఉంది అంటే స్వాధ్యాయం ఉండబట్టే పుస్తకం ఉన్నారు ఎనివే అలాగే అటు చెప్పాను ఏమనుకోకండి సో అది ఆచార్యత్వే అధికృత సో సన్యాసి అన్నవాడు చక్కగా శ్రవణమనధ్యాసనముల ఎందు నిమగ్నుడే ఉండాలి శృంగేరి స్వామి చెప్పినట్టుగా శృంగేరి అలా చెప్తారు సో మిగతా లౌకి వ్యవహారాలు కాదా శాస్త్రం అధ్యయనం చేసుకోవాలా అదే పట్టుకూర్చోవాలి కానీ ఉడో కలిసి ధర్నాలు అవి కాదు నాదాలు కాదని ఆయన అలా చెప్తారు ఆయన గట్టిగా చెప్తారు గుడ్ పాయింట్ ఇట్ ఎనీవే సో ఆచార్యుడిగా ఉండి శాస్త్రాన్ని బోధించడానికి తగిన సందర్భంగలవాడు గలవాడు బ్రాహ్మణుడు అటువంటి బ్రాహ్మణుడై ఉండి ఇప్పుడు ఏం చేస్తున్నాడు క్షత్రియం అనాచార్య స్వభావం ఉపేయాత్ ఉపగచ్చేత్ క్షత్రియుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టి నిలబడ్డాడు క్షత్రియుడికి ఆచార్య స్వభావం ఉంటుందా ఇప్పుడు పోలీస్ ఆయన దగ్గరికి వెళ్ళి ఏదైనా పోలీసు వర్క్ గురించి అడగాలి కానీ ఆయన దగ్గరికి వెళ్ళి పాఠం చెప్పండి ఏంటంటే ఆయన ఏం పాఠం చెప్తాడు అదే మైదానంలో నిలబెట్టి వీళ్ళందరి చేత కవాత్తు చేయించమంటే చేయిస్తాడు లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అంతేగాని వేదాంత పాఠం చెప్పండి ఏం చెప్తాడు ఆ రకంగా క్షత్రియ స్వభావము బోధకి తగ్గది కాదు అయినా కూడా ఆయన దగ్గరికి వెళ్ళాడు ఇది ఇది విరుద్ధం విరుద్ధం ఏమిటో ఎలా వెళ్ళాడు శిష్య వృత్తి శిష్య ప్రవృత్తి వృత్తి అంటే ప్రవృత్తి శిష్యుడు ఏ విధంగా అయితే నాకు మీరు బోధించండి అని దండం పెట్టి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తాడో ఆ పద్ధతిలో వెళ్ళాడు ఎలాగంటే బ్రహ్మమే వక్ష్యతీతి ఈయన నాకు బ్రహ్మను బోధిస్తాడు అని అని వెళ్ళాడు ఆయన అందుకోసం ముఖ్య బ్రహ్మను బోధిస్తాడు వెళ్ళాడు ఏతత్ ఆచార విధి శాస్త్రేషు నిషిద్ధం మామూలుగా లోకంలో ఉండే ఆచారం ఉంటుంది ఆ ఆచారాన్ని బేసిక్స్గా చేసుకుని స్మృతికారులు ఏవో స్మృతులు రాసి పెడతారు అవి కాలక్రమంలో మార్పులువి వస్తూ ఉంటాయి ఆ స్మృతి గ్రంథాలను పరిశీలించినట్లయితే వాళ్ళు ఏమని రాస్తారంటే క్షత్రియుడు కత్తిపుచ్చుకుని ప్రజలకు రక్షణని కల్పించాలి బ్రాహ్మణుడు పాఠాలు చెప్పాలి అని రాసిపెట్టారు కాబట్టి ఆ ఆచార విధి శాస్త్రాలను పరిశీలించినట్లయితే ఈ కత్తి పట్టి వాడి దగ్గరికి పుస్తకం పట్టుకున్నవాడు పుస్తకం పట్టుకుని పాఠం చెప్పా అని కత్తి పట్టి వాడి దగ్గరికి వెళ్ళడము అది పద్ధతి కాదు అని నిషేధించినారు ఎందుకంటే వాడు కట్టి పట్టడం వాడు కూడా పుస్తకం పట్టుకుని పాఠం చెప్తూ కూర్చుంటే దేశం ఏదో అయిపోతుంది అశోకుడు ఏం చేశాడంటే పాలించడం మానేసి అందరికీ కాషాయాలు ఇచ్చుకుంటూ దాన్ని కూడా కాషాయం ముద్ద వేసుకు తిరగడం మూలంగానే భారతదేశాన్ని శత్రువులు ఆక్రమించేశారు అని చరిత్రకారులు చెప్తూ ఉంటారు క్షత్రియ స్వభావం కానీ సముద్రగుప్తుడు ఏం చేశాడో తెలుసిన మౌర్య మౌర్య చంద్రగుప్తుడు సముద్రగుప్తుడు కాదు అతను ఏం చేశాడంటే రాజుగా ఉన్నంతకాలం చాలా పకడ్బందీ అయిన అందించాడు జనాలకి తర్వాత చాణక్యున్ని అడిగాడు నేను ఇంకా రాజ్యాన్ని నా కొడుకు అప్పచెప్పేసి నేను తపస్సు చేసుకుంటాను అంటే కొడుకప్ప చెప్పి అతన్ని సక్రమంగా మార్గంలో పెట్టేసి నువ్వు తపస్సు చేసుకోవు అని పర్మిషన్ ఇస్తాడు చాణక్యుడు అప్పుడు చంద్రగుప్తుడు సన్యాసం తీసుకుంటాడు సన్యాసిగా బతికాడు అప్పుడు చంద్రగుప్తుడు సన్యాసం తీసుకుని భిక్షా పాత్ర పట్టుకుని భిక్ష చేసుకుని బతికాడు చంద్రగుప్తుడు మహా మహారాజు అండి చక్రవర్తి మగధ చక్రవర్తి చూడండి ఎంత గొప్ప ఆ త్యాగబుద్ధి అంత సో తస్మాత్వం ఆచార్య ఏ వసన్ అజాతశత్రువు ఉంటున్నాడు కాబట్టి నీవు ఆచార్యుడిగానే ఉండవాయా ఇప్పుడు నువ్వు నాకు ఆచార్య పదవిని విడుపెట్టేసి మళ్ళీ శిష్యుడిగా జాయిన్ అవ్వడం ఏదో శిష్యుల కోసం ఉద్దేశించిన చిన్న కుటీరం హత ఉంటుంది దాంట్లో మకాన్ చేయడం ఆచార్యులకి ప్రత్యేకమైన కొంచెం ఉన్నతమైన కొంచెం సౌకర్యాలు ఉండే స్థానం ఉంటుంది ఆ స్థానం ఇప్పుడు ఆచార్యుడు అది విధులు పెట్టేసి వెళ్ళి శిష్యుడు ఉండి చోటు ఉండి చదువుకోవాలంటే కష్టపడిపోతాయి సో అలాగేమక్కర్లేదు నువ్వు ఆచార్య స్థానంలోనే ఉండు నీ ప్రివిలేజెస్ నువ్వు అనుభవిస్తూనే ఉండు నీ వయస్సుకు తగ్గట్టుగా కూడా ఇంకా పాఠం అంటావు నీకు చెప్పేస్తాను పాఠం చెప్పేస్తాను నీకు కావాల్సింది పాఠమేగా అని ఎంత భరోసా ఇస్తాడో చూడండి మహారాజు అజాతశత్రువు విజ్ఞపయిష్యామ్యేవా మహం నీకు నేను మరి పాఠం మాట ఏమిటంటే నువ్వేం చింత చేయకయా నీకు తప్పనిసరిగా నేను బోధించేస్తాను ఆచార్యుడు ఎలా అయితే శిష్యుడికి బ్రహ్మను ముక్ష బ్రహ్మను బోధించేస్తాడో ఆ విధంగా నీకు నేను ముఖ్య బ్రహ్మను బోధించేస్తాను దాంట్లో తేడా ఏమీ రానివ్వను అంత అంతే తప్ప నీవు మళ్ళీ నన్ను గురువు వలె మొదలైనవి చేయనక్కరలేదు అని భరోసా ఆయనకి ఏమిటంటే క్షత్రియుడు కదా ఈ బ్రాహ్మణుని దండాలు నాకెందుకని బ్రాహ్మణుడికి దండం పెట్టాలి కానీ బ్రాహ్మణుని చేతి దండం పెట్టించేసుకోవటం అది పద్ధతి కాదుగా ఇప్పుడు పూర్వానికి ఒక గ్రామంలో కొంపెల్ల అబ్బాయ స్వామి గారని ఓ వేద పండితులు ఉండేవారు నేను ఆయన దగ్గర వేదం అవుతూ ఆయన చెప్పారు నాకు ఇది చిరకర్తి లక్ష్మీ నరసింహం గారి పుస్తకంలో ఉంది ఓ కరణంగా ఉన్నారు కరణమో మునసో అంటే పటేల్ అంటారు పటేల్ పటేల్ అంటే చాలా పవర్ఫుల్ ఆయనకి భార్య చెప్పింది ఆయన పొద్దున్న కి లేటుగా లేస్తాడు ఆయన సెవెన్కి లేస్తాడు చంద్రాలు లేచి సంధ్యావందనం సూర్యుడు అదే ఉండరు పటేల్ మన న్యాయంగా అయితే చేయాలి యజ్ఞోపేతం కూడా ఉండదు ఏడింటికి లేచి ఛాయ్ తాగించి చుట్టకాలుచుకుంటాం ఏదో గడ్డం చేసుకుంటూ కూర్చుంటాడు అప్పుడు భార్య బయటకు వచ్చి ఏమయ్యో నువ్వు మర్చిపోయావేమో ఈవేళ మీ నాయనగారి తద్దినం అని చెప్పి ఆయన చుట్టకాలు చూసుకుంటూ కూర్చుంటే అయితే మరి తద్దినైతే ఇప్పుడు ఇంత లేటుగా చెప్పావు నువ్వు ఇప్పుడు ఏం చేయాలి నేనంటే బ్రాహ్మణులను ఇద్దరు బ్రాహ్మణులను పిలిచి భోజనం పెట్టాలయా ఇద్దరు బ్రాహ్మణులకు కబురు పెట్టు అని చెప్తుంది భార్య అప్పుడు ఇతని దగ్గర ఒక నౌకర్ ఉంటాడు డఫేదార్ ఒకటి ఉంటాడు కర్ర పట్టుకుని ఉంటాడు దొడ్డు కర్ర పట్టుకుని ఉంటాడు ఆ డఫేదార్ని పిలుస్తాడు ఎరే వెళ్ళిద్దరు బ్రాహ్మణుని పిలుచుకుని అంటాడు ఎవరిని పట్టుకులు పట్టారు బ్రాహ్మణులు ఏ బ్రాహ్మణులు అడుగుతాడు వాడు ఊళ్ళో అందరూ విద్వాంసులు అందరూ ఎక్కడికో వెళ్ళిపోయారు ఏదో వేదసభగా ఎక్కడికో పరాయి ఊరు వెళ్ళిపోయారు ఇంకా విద్వాంసులు ఎవరు ఏ బ్రాహ్మణుని పట్టుకురా పట్టుకులమంటారని అని అడుగుతాడు మరి బ్రాహ్మణుడు ఎవరో చెప్పాలి కదా ఆయనకి తోచలేదు ఆయన అన్నాడు నువ్వు నీ కర్ర ఆ మెయిన్ జంక్షన్ దగ్గర నిలబడు ఎవళ్ళు ఇద్దరు ఏ ఒక్కడు కనపడినా వాడిని పట్టేసుకో జబ్బు పట్టేసుకో వెళ్ళనివ్వక కర్ణ చేతిలో పట్టుకో వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒప్పుకోవడంతో సంబంధం లేదు ఇలా పటేల్ గారింట్లో తగ్గినాం పద పంతులు అని దాన్ని పట్టుకు కదా అని పురుమాయించాడు ఈ డెఫేదారి దొడ్డు కాదుకి వెళ్ళి నిలబడ్డాడు నిలబడితే ఆ వేద సభకు కొంచెం ఆలస్యంగా వెళ్తుంటే ఇద్దరు దోషం కథ వెళుతున్నారు వెళ్తుంటే కర్ర అడ్డగా పెట్టాడు రండి మా పటేల్ దగ్గరికి రండి మీ పటేల దగ్గరికి పోవెండు కానీ వేద పోవాలంటే పటేలు తీసుకురమన్నా నువ్వు పంతులు వేనా పంతులు మరేమిటో కదా చేయాల కానీ వాళ్ళిద్దరిని ఆ కర్ర పెట్టి అడ్డం వేసి వాళ్ళకి బెదర కొట్టి పట్టుకొచ్చాడు వాళ్ళిద్దరూ పటేల్ మహాశయ మేము పండిత సభకు పోతున్నాం మమ్మల్ని ఎలా అడ్డుకున్నారు ఏమిటండి మాకు గ్రామంతో సంబంధం ఏం లేదు మహాశయ అంటే సంబంధం ఎందుకు లేదు తజ్జనం పెట్టాలని శాస్త్రాలు చెప్తున్నాయి ఆహా చెప్తున్నాయి ఈ శాస్త్రాలు మరి మీరు వల్లిస్తున్నారా వల్లిస్తున్నారు మీ వంటి వాళ్ళే రాశారు కదా అవును రాశారు మరి రా పెట్టించి తజ్జనం పెట్టింది అని వాళ్ళిద్దరినీ అడ్డకొట్టి అంటే మేము పండిత సభకు వెళ్తున్నాము ఇది మర్యాద కాదు మీరు బ్రాహ్మణుడిని పిలవాలంటే ముందు రోజు పిలవాలి ముందు రోజు మరి మా ఆవిడకి చెప్పలేదు ఈ ఆవిడ చెప్పింది ముందు రోజు పిలవాలి తర్వాత ఇలాగ మీ డఫేదారి చేత పిలిపించకూడదండి మీరే స్వయంగా బ్రాహ్మణుని పిలవాలంటే పోనీ ఇప్పుడు పిలుస్తున్నా కదా యా పంతులు రా అని మొత్తానికి ఆ రకంగా దీనికి ఒక పేరు ఉంది బలవంతపు బ్రాహ్మణార్థము అని అలాగే చిరకమూర్తి లక్ష్మీనసింహం రాశారు ఇదెందుకు చెప్పిన ఇప్పుడు నేను ఎందుకో చెప్పాను సో ఆ రకంగా నీవు ఆచార్యుడిగానే ఉండు నేను నీకు బోధించేస్తాను అని అంటున్నాడు చూడండి ఎంత గొప్ప మహాత్ములు అప్పుడు బోధించే ప్రక్రియ ఏమిటి బోధిస్తాడు అంటే ఆ ముఖ్య బ్రహ్మనే బోధిస్తాడు ఎస్ విదితే బ్రహ్మ విదితం భవతి ఎత్తన్ ముఖ్యం బ్రహ్మ ఆ బ్రహ్మను బోధిస్తాను ఏ బ్రహ్మని బోధిస్తానంటే ఏది ముఖ్య బ్రహ్మయో ఏది మానవుడై పుట్టినందుకు తప్పనిసరిగా తెలుసుకొనదగినదియో అటువంటి బ్రహ్మను బోధిస్తాను ఎత్తన్ ముఖ్యం ఏది ముఖ్యమో దానిని బోధిస్తాను అదే తెలియదగిన బ్రహ్మ ఆ బ్రహ్మని తెలిస్తే ఆ ముఖ్య బ్రహ్మని తెలిస్తే అసలైన బ్రహ్మని తెలిసినట్లు అవుతుంది తర్వాత ఇంకోటి ఆ ముఖ్య బ్రహ్మని తెలిస్తే ఈ ఆదిత్యుడు చంద్రుడు మొదలైన అముఖ్య బ్రహ్మలు ఉన్నారే వీళ్ళందరినీ కూడా తెలిసినట్లే అవుతుంది ఇంకా వేరే పని కట్టుకుని తెలియక్కర్లేదు బంగారం తెలుసుకుంటే ఇక నెక్లెస్లు మొదలైన ఆభరణాలు ఇంకా అన్నీ తెలియనక్కర్లేదు ఇప్పుడు ఎవరైనా ఒక యంగ్ లేడీ దగ్గరికి వెళ్ళి మీకు యాభై బంగారం ఇస్తాను ఏం ఆభరణాలు చేసుకుంటావు అడిగారు నేను ఏదో ఆభరణాలు చేసుకుంటానండి మీకెందుకు ఆ వివరాలన్నీ మీకెందుకు ఏ ఆభరణాలు చేసుకున్నా ఆ యాభై కేజీల బంగారు యాభై తులాల బంగారంలోనే వస్తాయి ఆ యాభై తులాలు ఇవ్వండి అలా కాదు నువ్వు ఏ ఆభరణాలైనా యాభై తులాల్లోనే ఉంటాయని చెప్తున్నావు కదా మహాశయ ఇవు ఆ యాభై తులాలు ఇవ్వు అన్నట్టుగా చంద్రబ్రహ్మ సూర్య బ్రహ్మ రాహు ఎన్ని బ్రహ్మలు నవగ్రహ బ్రహ్మలు ఇంకా అనేక బ్రహ్మలు ఎన్ని బ్రహ్మలైతే ఉన్నాయో అన్ని బ్రహ్మలు ఈ ముఖ్య బ్రహ్మ అంతర్గతమైపోతాయి కాబట్టి ఇంకా తెలియాల్సిన బ్రహ్మేం మిగలదు అటువంటి ఆ ముఖ్య బ్రహ్మను నేను మీకు బోధిస్తాను అదే బోధిస్తాను ఇప్పుడు మంత్రం తంపానౌ ఆదాయా ఉత్తస్థౌ ఆయన పాపం సిగ్గుపడుతున్నట్ట శంకరులు అంటున్నారు ఆయన్ని చేపట్టుకుని తను లేచి నిలబడ్డాట ఆయన చేపట్టుకుని ఆయన ఇద్దరు కూర్చొని ఉన్నారు తను లేచి నిలబడి ఆయన చేపట్టుకుని లేవనని లేవ తీశాడు ఎందుకు అలా చేసేదంటే మీరు గురువులు శిష్యులు దండాలు నమస్కారాలు మీరు ఇంకేమి చింత చేయకండి మీరు సిగ్గుపడద్దు మీరు ఇప్పుడు నాకు మీరు చేసే శుశ్రూష ఏమీ లేదు నేను మీకు చెప్పేస్తాను అని ఆయనకి ఒక విశ్వాసం కలిగించడం కోసం చేపట్టుకున్నట్ట చేపట్టుకుని లేచి నిలబడ్డాడు భాష్యం తంగార్గ్యం సలజమా అది ఆయన సిగ్గుపడుతున్నాడు ఎందుకు సిగ్గుపడుతున్నాడంటే నేను బ్రాహ్మణుడను వేదమంతా వదిలించిన వాడను ఆదిత్యుడు చంద్రుడు మొదలైన అముఖ్య బ్రహ్మల్ని పట్టుకుని వెరాలాడేనే కానీ ముఖ్య బ్రహ్మను తెలుసుకోలేకపోయాను ఈయన క్షత్రియుడు రాజ్య పరిపాలన చేస్తూ కూడా ముఖ్య బ్రహ్మని తెలుసుకున్నాడే ఆహా అని తన చెతగానితనానికి సిగ్గుపెడుతున్నాడు ఆయన వినయం గలవాడు అలాగే ఉంటాడు అయ్యో మనం తెలుసుకోలేకపోయేమో ఇంతవరకు అని అని అనుకుంటాడు తప్ప ఆ వినయం గలవాడు అలాగే ఉంటాడు వినయం ఉన్నది చాలా ముఖ్యం సో ఇప్పుడు బ్రహ్మచారులు ఉంటారు కోర్సులు అవి చేస్తూ ఉంటారు దాంట్లో ఆ కోర్సు సగము పూర్తిగా చేసి బయటకు వస్తాడు పూర్తిగా చేశాడనుకోండి పోనీ చేసి బయటకు వస్తే ఎలా ఉంటాడంటే నేను కోర్సు చేశాను వేదాంతం ఇంకా నేను చెప్పడమే కానీ నేను విని పనేమీ లేదు ఇంకా నేను తెలుసుకోవాల్సిందే అప్పుడు ఎవరైనా అయ్యా అక్కడ ఆయన పాఠంలో చెప్తున్నారు అక్కడ ఏదో ఉపనిషత్తు పాఠం చెప్తున్నారు మీరు వినండి ఏ ఉపనిషత్తు చెప్తున్నారండి అంటే ఏ ఉపనిషత్తు అయినా కూడా మా కోర్సులో చేసేసాను మేము ఇంకా మాకు అక్కర్లేదు నేను కొత్తగా పాఠం చెప్పడానికి సిద్ధపడుతూ ఉంటే మళ్ళీ వెళ్ళి పాఠం విన్నామేమిటి అని ఇది ఒక రకం బ్రహ్మచారి ఇంకో రకం బ్రహ్మచారులు ఉంటారు మనం చదువుకున్నది చాలా తక్కువ తెలియకింత లేని ఎడదృప్తుడనై కరి భంగి సర్వముందు తెలిసి తినంచు ఎంతో భద్యం ఉంటుంది భక్తులు సుభాషితాల ఇవి హై స్కూల్లో చదివి ఉండాలి ఇవన్నీ ఇప్పుడు పుస్తకాల్లో పెట్టట్లేదు మా చిన్నప్పుడు ఇవన్నీ పెద్ద ఎస్ఎస్ఎల్సీ వరకు హై స్కూల్ తెలుగు వాచకము పుస్తకం ఉండేది దాంట్లో ఉండి ఇవి సో కనుక అటువంటి వివేకము మనం తెలుసుకోవాలనేటువంటి ఉత్సాహం అయ్యో మనం తెలుసుకోలేకపోయామే మనం కోర్సేదో చేసామనుకున్నామే కానీ తెలుసుకోలేకపోయాం అని ఒకసారి సిగ్గు సలజం అలా ఉంటే వాళ్ళు తెలుసుకోగలుగుతారు ఆ గార్జ్యులు పాపం సిగ్గుపడుతున్నట్టు ఆ విధంగా సిగ్గుపడుతుంటే ఆయనకి విశ్రంభజనయా అయా సిగ్గుపడకయా అన్నీ అందరికీ తెలియాల్సిన అవసరం లేదు ఇప్పుడు తెలుసుకోవాలనే ఉత్సాహం చూపించేవు సరిపడుతుంది రా అని ప్రోత్సాహం చేస్తున్నాడు విశ్రంభము అంటే విశ్వాసము ఆత్మవిశ్వాసాన్ని కలిగించడం కోసం పానవు హస్త ఆదాయ గృహీత్వా ఉత్స్థౌ ఉత్వాన్ చేతియందు పానవు అంటే హస్తే చేతియందు ఆయన్ని పట్టుకున్నాడు అంటే తన చేతితో ఆయన్ని పట్టుకున్నాడు లేవదీశాడు తను కూడా లేచాడు లేవండి లేచాడు ఓకే ఇంక ఇప్పుడు పాఠం చెప్తాను ఈ పాఠం ఏమిటంటే ఒక ఎక్స్పెరిమెంట్ మామూలుగా రీసెర్చ్ లో కేర్ఫుల్గా డిజైన్ చేస్తారు ఎక్స్పెరిమెంట్ ఎక్స్పెరిమెంట్ మొదలుపెట్టడానికి కంగారు పడరు ఒకప్పుడు నెల రోజులు కూడా డిజైనింగ్ స్టేజ్లోనే ఉండిపోతుంది ఎక్స్పెరిమెంట్ అప్పుడు మొదలు పెడతారు అన్ని ఆస్పెక్ట్స్ పేపర్ మీద త్వరగా చూసుకుని కేర్ఫుల్గా ప్లాన్ చేసుకుని డిజైన్ చేసి మొదలు పెడతారు మొదలుపెట్టి అబ్జర్వేషన్స్ అన్నీ కరెక్ట్గా చూసుకుంటారు ఎలా బిహేవియర్ ఎలా ఉంది ఎక్స్పెరిమెంటు కరెక్ట్గా అబ్జర్వేషన్ అంతా చూసుకుంటాం అయిపోయే ఎక్స్పెరిమెంట్ అయిపోయిన తర్వాత కూర్చుని ఆ రిజల్ట్స్ అన్నీ ముందు వేసుకుని వాటిని ఎనాలసిస్ విశ్లేషణ చేసి ఫైనల్గా ఒక నిష్కర్షకు వస్తారు అలాగే ఎక్స్పెరిమెంట్లు చేస్తే రీసెర్చ్ చాలా అభివృద్ధికి వస్తుంది అది రీసెర్చ్ చేసి పద్ధతి అలాగే ఉంటుంది ఇప్పుడు కూడా ఇక్కడ అజాతశత్రువు అటువంటి ఎక్స్పెరిమెంట్ ఒకటి చేయడానికి పూనుకుంటున్నాడు ఆత్మవిద్యలో భాగంగా ఒక ఎక్స్పెరిమెంట్ ఆ ఎక్స్పెరిమెంట్ ఏడో చుట్టూ మంత్రం తౌహ పురుషం సుప్తమా జ్మతు వాళ్ళిద్దరూ బయలుదేరారు అజాతశత్రువు తీసుకుని బయలుదేరాడు గాలి రా నాతో పాటు రండని ఆశ పెద్ద అంతఃపురం ఉంటుందిగా మహారాజు ఆ అంతఃపురంలో ఎక్కడో చోట మొత్తానికి అజాతశత్రువు ఏదో వాగం చేసి ఉంటాడారా ఎక్కడ నిద్రపోతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే నైట్ షిఫ్ట్ చేసిన వాళ్ళు ఎవరో నిద్రపోయే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ నా అతను నిద్రపోతున్నాడు సరే అక్కడికి వెళ్ళారు ఆ నిద్రపోతున్న వాడి దగ్గరికి వెళ్ళారు వెంటనే వెళ్ళారో తర్వాత వెళ్ళారో మొత్తానికి గుర్రు పెట్టి నిద్రపోతున్న ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళారు అతను నిద్రపోతున్నాడు తం ఏ తైర్నామభి ఆమంత్రయాత్రే అప్పుడు అజాతశత్రువు ఆ నిద్రపోతున్న వాడిని పిలుస్తున్నాడు ఈ పేర్లతో పిలుస్తున్నాడు ఈ చెప్పబోయే పేర్లతో గాంధీడు అలాగే కళాపగించి చూస్తున్నాడు గాంధీడు ఊకే చూడమే ఎందుకంటే ఆయన ఆయన శిష్యుడు కదా అజాత శత్రువు పిలుస్తున్నాడు నిద్రపోతున్నవాడిని పిలుస్తున్నాడు వాడిని నిద్రపోతున్నాడు ఏమని పిలుస్తున్నాడు బృహన్ పాండరవాసహ సోమరాజన్ని అని పిలిచాడు మూడు పేర్లు పెట్టి పిలిచాడు ఏ బృహన్ అని పిలిచాడు గొప్పవాడా అనర్థం పాండరవాస తెల్లని వస్త్రములు ధరించిన అని పిలిచాడు సోమరాజన్ ఓ సోమరాజ అని పిలిచాడు ఇప్పుడు మీకు ఈ మూడు మంత్ర ఈ మూడు పేర్లు ఒక మంత్రంలో వచ్చేవి అది ఎక్కడంటే చంద్రబ్రహ్మ ఆదిత్య బ్రహ్మ చంద్రబ్రహ్మ మూడో మంత్రం చూడండి ఒకసారి మూడో మంత్రం వెనక్కి చూస్తే అక్కడ ఏముందంటే సహోవాచ గార్గ్య ఏవాసౌ చంద్రే పురుష ఏతమేవాహం బ్రహ్మోపాసే ఆ చంద్రునియందు పురుషుడు ఉన్నాడు చంద్రపురుషుడు ఆ చంద్రపురుషుణ్ణి నేను బ్రహ్మగా ఉపాసన చేస్తున్నాను ఉపాసన అంటే తనతో అభేదం ఇదంతా నేను విస్తారంగా చెప్పా అభేదం తన తనకంటే భిన్నంగా ఉండదు దేవత ఇంకా ఆధ్యాత్మంలో విలీనమవుతుంది తన ఎందు ఏ ప్రాణశక్తి కలదో ప్రాణశక్తి లైఫ్ ప్రాణం ఉంటే మనిషి ప్రాణం ఉంటే దేహము మనిషి ప్రాణం లేకపోతే అంటారండి ఇప్పుడు ప్రాణం ఉన్న దేహాన్ని ఆయన అంటారు ఆయన లేకపోతే ఆమె అంటారు పైగా గౌరవం కూడా చేస్తారు ఆమె ఏమండి వచ్చారా ఏమండి అని గౌరవం చేస్తారు పురుషులు కానీ స్త్రీలు కానీ మెడలో మాల వేస్తారు ప్రాణం ఉండాలి ప్రాణం లేకపోతే ఏం చేస్తారు ఆయన అనరు అది అంటారు అది అంటే శవము అవో ఆయన అక్కడ అలా విషమిస్తున్నారని అనరు అది అంటారు ప్రాణం పోయిన తర్వాత అది ఆయన స్వర్గానికి వెళ్ళిపోయారు ఇంకా ఆయన లేరు అక్కడ అదే ఉంది ఇప్పుడు అది ఆయన ఉంటే ఏం చేసేయాలి అయ్యా లేపే టీవీ పండామని అనాలి ఆయన ఉంటే ఇప్పుడు అది ఉంది ఇంకా ఆయన కాబట్టి లేకపోతే ఒక టీవీ కూడా ఏమీ ఉండదు అలాంటివి ఏం సలహా చెప్పడం ఏమని చెప్తారంటే అది అక్కడ పడుందా దాన్ని తీసుకెళ్లి తగలబెట్టి రండి అని చెప్తారు కూర్చుని ఏడుస్తుంటే చాలాసేపు ఏడిచాడు చాలు ఏడిచింది సూర్యుడు అస్తమించేస్తాడు చాలా టైం రెండో టోన్ ఇంక ఇలాగే ఏడుస్తూ కూర్చుంటే సూర్యుడు అస్తమిస్తే మళ్ళీ రాత్రి వాళ్ళు కాపలా ఇది అక్కడ సమస్య కాబట్టి సూర్యాస్తమయానికి ముందే లేవండి వాటికే లేచే ఏం చేయమంటారు ఏం చేయడం లేచే దాన్ని తీసుకెళ్ళి తీసుకువెళ్ళు బుధాలను పెట్టండి ఎత్తుకువెళ్ళి అక్కడేం చేయమంటారు ఏం చేయడం చిరస్నాయిలో నుంచి నేను తెప్పిస్తున్నాను అటు చేసి అక్కడ ఏం చేయాలో అక్కడికి వెళ్తే తెలుస్తుంది ఆ కట్టిబడ్డ మీద పెట్టే గెలిసిన కొంచెం వేసేసి నిప్పు పెట్టేస్తే అయిపోయింది